తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు దండి అక్కడికి వెళ్ళినారుట వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకోవలసి ఉన్నది కనుక వెళ్ళి నాయనా పెద్ద బయలుదేరిపోతూ ఉన్నాం సుమా అని ఒక మాట నాయట వారి ప్రతివచనవురు కానీ వారి యొక్క ఆశీర్వించినవు కానీ ఏమీ గ్రహించలేదట వద్దంటాడేమోనని అని తను ఇచ్చ నడిపేసి బయలుదేరి వెళ్ళిపోయాడట దుర్యోధనుడు కురుక్షేత్రిందమణీయ ప్రదేశములిచి నడిపినారుదేశముల సర్వ సైన్యము ఇటు రెండు వీళ్ళు సన్నద్ధములైన సమయము అటు పాండవుల యొక్క సైన్యము ఇటు కౌరవుల యొక్క సైన్యము రెండు వీడులు కూడా సన్నద్ధమైనవి కృష్ణుడు రాకీయ సంఘ యక్గిల పెళ్ళు కూడా విని ఆత్తుడే బలరామస్వామి విన్నాడుట ఎలా ఆ రెండు పక్షముల వారు సమర్థమైనటువంటి యొక్క సైన్యములతో పోయి కురుక్షేత్రములందు విడిచిన సమా ఇష్ట రంగానికి అని విని చాలా బాధ కలిగిందట అదే అదే అదే అదే శాంతి కుదరలేదు సుమా ఆ వీళ్ళంతా నాతో అయిపోతాను కాబోలే తరంగములందు అని బయలుదేరి వచ్చాయట పాండవుల దగ్గరకు వచ్చి ధర్మరాజు గురించి ధర్మనందనా ఆఖరకు యుద్ధానికి సన్నద్ధమయ్యారట అనదములు అయ్యా మరి చేసేదేమి లేదు కదా చేసేదేమీ లేదు ఆ శ్రీకృష్ణ స్వామి ఉన్నాడే ఆయన సరిగ్గా చేస్తే అయిపోయేది పరిశుద్ధంగా చేయవ సంధి చేయవరు అని చెప్పి ఉద్దేశంతో చేసినట్లయితే కుదిరేది కానీ ఆయన ఎందుకోవని ఆయన ఆయనకి ఎత్తం లేని సంధి ఆ కారణం చేసి చెడిపోయింది కానీ వీళ్ళ అన్నదమ్ములిద్దరూ కూడా ఆయన తన్ను రాయి ఉండి చూడలేదు మీలో ఒక పట్టానికి కూడా రా ఆ దుర్యోధనుడు భీముడు ఇద్దరు కూడా ఆ సృష్టులు రాయుద్ధమునందు వాడు కనుకుంటూ ఉంటే చూడాలేను కాబట్టి నేను మీ పక్షాన రాను అటు కౌరవ పక్షాన రాను నేను సరస్వతీ నది నది తీర్థంకుపోతూ ఉన్నాను తీర్థయాత్ర పోతూ ఉన్నాను కనుక నేను వాస్తవ యుద్ధానికి రాను మా శ్రైపోయాట దుర్యోధను మీద అభిమానం లోపల అభిమానం ఏమో దుర్యోధను మీద కానీ శ్రీకృష్ణస్వామి వారు పాండవులు పట్టాను అందువలన అభియానికి లేదు అవకాశం ఆయన ఒక చిరిగిపోయారట రాజలోకములు ఆ ఇద్దరు నాదే బలరామస్వామి రుక్ష్మి ఇద్దరు మాత్రం మిగిలినటువంటి వారంతా కూడా ఇటు ఒకటో జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులంతా తెలిసా సమయముల సతరాత్రులు సంజీవి రావించే తనియేలా సమర్థుడారు సుమా సమయములో రాజ్య సమయముందు సంజీవుని రావించి సురాక్షుడు ఎయ్యటి కానున్నది గలదీశలకుక ఎదిల్ సంజయాడు నువ్వు అది ఎవరు చెప్పలేడు దాన్ని వాడు లేడు కనుక ఎప్పుడు ఇష్టం ప్రాప్తించింది రాజులకందరికీ రాజులంతా యుద్ధ రంగములందు తాగటం కూడా మంచి దేశమా పుణ్యలో కురుక్షేత్రం రెండు వీళ్లు ఆ కురుక్షేత్రముల చేరిన తరువాత ఏమి విశేషములు జరిగినవో చెప్పవలసింది కొడుకు మీద తప్పు పెట్టదవు కొరత నీకు గానంగా వచ్చునే ఎంతసేపు కొడుకు వినలేదు వాడు ీ తప్పు నీకు తెలియదయ్యాతలా నీకు తెలియకుండా దూత ఆడారా తరువాత అరణ్యములకు వెళ్ళడం అజ్ఞాతవాసం చేయడం అదంతా నీకు తెలియదటయ్యా ఇప్పుడు లేని లేనిపోయినటువంటి అక్క తప్పు కుమార్తె మీద వెళ్తావేమీ వార్తలు వినియలేని విను తప్పు లేదు అంటే మాత్రం సుమారు కాకపోతే వార్తలు చెప్పమంటావా చెబుతాను నేను దుర్యోధను కర్మలతో విచారించి అని పాండవులు మరి పురుషని మా కలుగరాంగాని దుశాసను ని విలిచి ఉలోకు శోకుని కొడుకువాడు ఉలోకం అంటే బొడ్డగోబ అని పేరు బొడ్డగోబేరు ఉలోకం అంటే వాడి పేరు కూడా లేనట వాడిని పిలిచి ఆ పాండవుల దగ్గరకు పోయి మేము చెప్పమన్నామని చెప్పి ఇదిగో ఫలాన్ని ఫలాని మాటలు ఇవి ఆడి రావయ్యా అని చెప్పి చెప్పి పంపించాయటోధనుడు చెప్పగా అను చిన్న మాటలు కొన్ని గలవు వినుగ ఎలా వెళ్ళి సభ చేసి ఉన్నాయట రాసులంతా కూర్చుని ఉన్నారు ఆ కుటారుముందు ఆ అక్కడికి పోయి చెప్పాయట నీకు కొన్ని మాటలు చెప్పడం మని పంపించినారయ్యా అవి చెబుతారు నీవు కోపడవద్దు నీకు వెనలే నిన్ను నా బుద్ధిమంతుండు చెప్పుమని తులువ మాటలు ఎన్ని గలవు నన్నింటి ననుమానమెంత అంటే ఉలూకుడేమంటాడు కయ్యమ్ములకు పెద్ద కాలమేది పోతి పట్టి వచ్చిది గడుపునవసమున చాలా కాలం మారుణ్యవాస అజ్ఞాత వాసాదులన్నీ అనుభవించి బాధలు పడి కూచిబట్టి నేటికి వచ్చినారు యుద్ధమునకు సంజయ్తో మీరు శంకలే కాని ఎప్పుడు మాటలు పెక్కు గలవు సంజయ్ సంజయ్తో ఏవి శంకలేకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్న విషమాంగా కోల్పోయిన ఎలుగ గు ద్రౌపది పదిన దైమునకు మంచి పంటపై తరీది బాహుబలత్త విద్యలు సూప నని తలంచి నిల్వ మీకు గలవారి నెలలను కూర్చి మోహరించుకుని గడంగి నడవు సమరములకు వెడదంకపోతే ఇంకా తప్పకుంక లేదు తనికి మేము ఆ యొక్క దోదమునందు ఓడించినామని ద్రౌపదిని పరాభవించినాము అనే మహాబాధ ఉన్నది ఆ బాధతో వీరంతా ఇబ్బంది వచ్చినారు కనుక ఆ కావలసినటువంటి వారి నాందరినీ పూర్చుకున్నటువంటి వా ంకులే యుద్ధములకు రావలసింది కను పలుపుతో రెండు చేతను సకలంబు దక్క చేసి కొనుండి ఆ పీకుని యొక్క చేతి పలుపును ఆ చూడ ఆచార్యుల యొక్క అష్ట విద్యా పాండిత్యము దాన్ని రుచి సూతులుగాని ఆ శ్రీకృష్ణ స్వామి వారి చేతిని మీ కార్జములన్నీ కూడా తీర్చుకోగలరు అని ఉన్నారు కనుక అలా తీర్చుకోండి వారిద్దరు వాళ్ళ పాదం పడి మజ్జనులకు మృతకవశమి వారెంగీరు వారి బిపడి బ్రతకటానికి అర్జునునికి సాధ్యపడదు సమా వారి దివ్య ఆత్మ కౌశలమంతా ఎవరికి తెలియంది కాదు భీమసేను రక్తం బలియం ఒకటికి ఆ ఓ భీముడా దుస్సేనుడు నాడే దుశ్చాతను పగలగొట్టి సినావు కనుక ఆ తాగ కలిగితే ఇప్పుడుని చూచి వినుము గాంధీ ఇవ్వమను ఒక విల్లు తాటి పడవు కలిగి కృష్ణుని తోటి కూడుకొని వస్తు పడవుకున్నావు నీవు గాండి వాసి తరువాత శ్రీకృష్ణస్వామిని ఒక నిస్సహాయంగా తీసుకున్నావు మాయలు నిన్న జాలములు మాటకు నిందులు కొన్ని వన్ని నన్ను వాయుపు రద్దులు ఎప్పుడు నవాలని నీ వెతులాటితే వెయ్యిల పాఠులు ఎందుకు ఆ కాండ్యం అంత ఎదురు పెట్టుకున్నందు వల్ల ప్రయోజనము లేదు నీ శౌర్య పరాక్రమం లేవద్దో చూపవలసింది ఆ శ్రీకృష్ణుని యొక్క ఇంత ఆ మాయడు యొక్క పని ఇక్కడకు మా సభలో వచ్చి కూడా చాలా మాయలు చేసినాడు కానీ మేమేమీ లెక్క చేయలేదు కనుక ఆ మీకు ఒక్క చింతిత్తులైనప్పటికీ పంచి ఇచ్చేది లేదు భూమి గాని సంపద కానీ సహదేవుల ఆసనంబులు చెలింప మేవరింప బ్రోధాయంత చిత్తులయ్యంగా ఈ మాటలు చెప్పేసరికి ఆ భీమాచులున్నదే మహాకోపం వచ్చిందట ఎర్రనైన నేతములు తట తట తటా అదర్ణమీ గండములు ఆసనములు చలించిపోయినవి ఆ కదు నవ్వుతూ నారాయణుడు లోనకిత్త అంటే నవ్వుతూ ఆ నారాయణుని ఎవంటాడు కునికి పోయి సుయోధనాదులతో అందరూ విడుతుండగా మాట్లాడవలసిందేమిటి అంటే పవలమెల్లి బరుదవ కలిగి సాగు తొలగరాదు రేపే యుద్ధం ఆరంభం చెప్పబోయ అందులో సందేహమేమీ లేదు కనుక అది అర్థావు మళ్ళీ చెప్పు అదృ కృష్ణ సారథిక మీవెందులో ఆ కృష్ణ సారథికి ముష్ణుడు సారథిగా ఆ అర్జునుడు రచకుడు గాపాయలు చేరినటువంటి శ్వేతాస్త్రములు ఉన్నాయి గంధర్వాస్త్రములు కన రథము నీవు ఎక్కడికి పోయినప్పటికీ నిన్ను విడివలుసుమా ఏ లోకానికి నిన్ను పోయి నీ వెంటబడి సంవరించి వచ్చును రెచ్చలు రచ్చదు అంటే మత్త గజాయతలు రచ్చితావు నీ ఉందోడ ఆ వట్టి మాకలు పలికే వాడు కాడు సుమా భీముడు ఎందుకు తొందరా సమీపంలోనే ఉన్నది నీవు చూస్తూ ఉండగా దుశ్శాస పగలగొట్టి రక్తం చాగుతాడు సుమా భీముడు అని ఎట్లో హరి పలికినంతరంజనుయే ఆ తరువాత అర్జునుడు ఏమంటాడు వారు గలదు వీరు గలదు కోరికి నని చెప్పు కంగారు మీ వాడిని మిమ్ములు రేపు కదా రూపేపడూచ వసు ఓడా వారున్నారు మా వీరున్నారు स्वयंग स्व स्वयंगतमेंट शक्ति लेना प्राप्तूचनी బలమంతా వాడి చూస్తాం సుమంగా తను మృతి శక్తి లేక ఎదురు తత్వమయూ పదామింపు వచ్చిన నటిశల్లునే తనకు సొంత బలం లేకుండా ఇతరుల మీద ఆధారపడి వచ్చినా వారి బలం ఎంతవరకు ఉపయోగించును సౌరల్పు సేనలకు ముచ్చట చేసి మహాబంపమిత్రుడు మహానుభావుడు వృద్ధుడు ఆ భీష్మునికి పట్టాభిషేకం చేసి ఆయన్ను ఉద్ధించి ఈసన తల పెట్టి చంపుకన చూసి యోధను ఎంత నేపకున్నా ఉప్పచేసి మా మీద ప్రేసక దోస్తూ ఉన్నాడు కాని చంపుకొన చూచు ీకుని కూడా తంపుకోవటమే తప్ప పీకుడు బ్రతికిపోడు తన తల పెట్లు భుజతత్వము లోకము కంటి నొప్పు భంగి నప్పుడు సాగున కంతునున్న వాటనే అతని తొలి ముద్ద పొందుము కావున మొట్టమొదటిగా వేవు తీసుకురేదే పీట్కుని సుమా తొలి ముద్ద మొదటి ముద్దు సుమాంగా అతని వెండి తోడులందు తోత సుతు తోలు తుమంతీకుడు అయిపోయింది తోడు ఆయనైపోయిన తరువాత కరుడు ఈ ముగ్గురు అయిపోయిన తరువాత జయించగలము అనే తీరిపోతు భీము గనెల కోలిన ఎప్పుడైన దుర్యోధనుడు మరి నలదుగా తన దుష్కృతము తమ్ముడు కుమారుడు సర్వ సైన్యులు అంతా यक्क चगन तर भीम एक्कीन चेता का भूमि मेद पड़ी తన దుష్కృతములు అప్పుడు తల నుంచి ఏడు సుమాకపోయి రేపు కనుకపోయి రేపే యుద్ధం అని చెప్పి బయలుదేరి తీసి పంపించవయ్యా వారికి చెప్పి నాప్పుడు ధర్మ నన్న నుంకు తాంబూలాభరణాదు వీడు కొలిపిడా రావయ్యా ఆ దోటగా వచ్చావు మహాపురుషుడు రా అని ఆ ఆభరణములు వస్తములు తాంబూలములైనటువంటివన్నీ బల్యములో వెట్టి ఇచ్చి సత్కరించి కథకంబులో రణం గుత్సించి విసుల శిల్లనని నా హృత రాత్రం సంజీవుని చెత్త అలా ఉన్న విసుమ రెండు మీ స్కంభావాల గురు అని చెప్పి చెప్పగా భృతరాత్రుడు సంజీవునికేమంటాడు విను హరితోడగల ఎనుమన తీసుతనకు తప్పుడునే ఆ పని నిలుపు ములుగుని చెప్పిన మాటలకేమై అనిది పెదపకొలునల్లా తో కూడినటువంటి శ్రీకృష్ణ స్వామి వారితో కూడిన అద్దెన్ని కృష్ణుడు ఏం తగల సరే దక్కడి తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది అంటే ఏమంటాడు సంజయుడు అయ్యులో పలుకులన్నీ విధవ తోట నెత్తులూ ఆవుకుడు వచ్చి చెప్పినాడు ఇలా అన్నాడు మా అన్నాడు అచ్చవుడు అన్నాడు తమ్మరాజే మూ పని శ్రీకృష్ణ స్వామి వారి రా చెప్పినారు అని చెప్పి చెప్పగా అవన్నీ విని మీకు ఏమంటారు నీ యొక్క కుమారునితోనే సేన ల కాదు డి కలిగినప్పుడే కడి సైన్యం కాబట్టి అటువంటిలో కూడా నేను అడ్డుకొని సర్వ సైన్యాన్ని అవద్దు గౌశా రక్షించును శరీరమును ఆ ప్రకారంగా నీ సైన్యమును రక్షించదును గురు చెప్తను అంటే గురురాజు ఏమంటాడు దుర్యోధనుడు నీవానుగపుతనము స్వామి మన పక్షములందు యోతులున్నారీ వీరు అవతల ఉన్న పక్షములు అవతల పక్షములో ఉన్న మహా వారి యొక్క తారతమ్యములన్నీ కూడా చెప్పబయా నీకు అనవుడు నీ వట్టను మేపడా నీవు అడిగినావు గనుక తెలిసి చెప్పకుండా ఉండటానికి వీలు లేదు చెబుతాను వినవయ్యా అవతలా యువతలా ఉన్నటువంటి మహాయువతల యొక్క తారతమ్యములు నీ వటి రూ ముందు మన యొక్క సైన్యంలో చెబుతూ ఉన్నాను రథుడో వీళ్ళతో రాసులు రాసులు అయితే యోధుల్లో ఏమిటయా అంటే రథము వేసుకుని ఆ యుద్ధం చేసేవాడు రజకుడు అంటారు ఏదుగు మీద చేసేటటువంటి వాళ్ళు అది వాళ్ళు వాళ్ళతోనే చేయాలి యుద్ధం ఇక గురదముల మీద ఉండి చేసేవాళ్ళు ఆ గుర్రబు దళములతోనే చేయాలి కాలువరం ఉన్నది కాలువరంతోనే చేయాలి యుద్ధం అయితే ఒక్కొక్కసారి చల్లదే ఈ మతాన్ని అవతూ నరుగుతూ ఉంటారు ఏది వీళ్ళంతా ఎదురు తిరిగి వచ్చి మోహరించినప్పుడు ఊరికే మాత్రం పోయి వాళ్ళ మీద పట్టానికి వీళ్ళే వాళ్ళంతా మోహరించినప్పుడు మాత్రం ఇక కాలుబలము లేదు ఎరుగురు లేవు గుర్రము లేదు అందరినీ నరకటమే దాంట్లో ఆ రజకుల్లో క్లాసులు ఏమిటా అంటే రజుకుడు రథం మీద యుద్ధం చేయగలిగినటువంటి వాడు రజకుడు దానికి తక్కువ వాడు రథం మీద యుద్ధం చేయలేనటువంటి వాడు ఏరుగుడు ఏనువు మీద కూడా ఉంది చేయలేనటువంటి వాడు గుర్రం ఆ గుర్రం మీద కూడా చేయలేనటువంటి వాడు కాల్వరే నరకే వాళ్ళు ఆ ఇది అది పద్ధతి ఆ రజకులు నాడే రథకుతో యుద్ధం చేసేటటువంటి రజకుల్లో క్లాసులు ఉన్నాయ్యా ఏమిటంటే రజకుడు సమరథుడు మహారథుడు అతిరథుడు అతిరథ శ్రేష్ఠుడు అని క్లాసులు డిగ్రీలు వాడికంటే వాడు గొప్పవాడు అని ఆ అందులో నీవు అధిరథుడవు నీ తమ్ములందరూ సమర సేత్తలు సమరములకు రే వారంతా సమర నన్ను నేను చెప్పి కనుక నేరా నా ఎత్తరు కానీ నన్ను నేను చెప్పుకోకూడదు ఆత్మ ప్రశంస అంటారు నా విషయాన్ని నేను చెప్పకూడదు మీర మీకందరికి తెలిసే ఉన్నది నా సంగతి భోజాని కృతవర్మ ఎందుకర్మ అచిరథుడు ఆ తండ్రి పని కొని ఆ చాలా గొప్పవాడు ఎంత చేయగలడు ఆ కృతవర్మ శయ్యుడు అచిరథుందో ఆ శయ్యుడున్నాడే మత్సపతి ఆయన అచిరథుడు వాసుదేవితో టీసుల విడిచే నిల్ కూడే ఆ యొక్క శ్రీకృష్ణ స్వామి వారి మీద ఉన్నటువంటి యొక్క ద్వేషం చేత అల్లు కూడా మేనల్లు వదిలిస్తూ ఆ భూరిష్టడున్నాడే అతను అచిరథుల్లో మగలు చాలా గొప్పవాడు అచిరథుల్లో ఆయన సైంధవుడు మహారథుడు సైంధవుడు మహారథుడు అతని ద్రౌపదికి పెనపద పరచితి కొంతి దౌపది కొనకుపోగా పాండవులు తన్ని వదిలిపెట్టినారు ఆ కారణం చేత పోయి తపస్సు చేశాడు పాండవులను జయించవలేను అని కాంభో రాజకు సుదక్షణు సమరథుండు కాంభోజిశాధిపతి సుదక్షిడు ధిపతి అయిన నీలుడున్నాడే వాడు అక్షరథులు అవంతి దేశాధీశులకు విందాలు అవంతి దేశాధిపతులైనటువంటి విందాలు విందులు అక్షరథులు తెగత్తపతుల తోడం ముట్టు లేవు మహారథులు ఆ తెగత్త దేశాధిపతులున్నాడే వారు ఐదుగురు కూడా మహారథులు సమరథుడుమారకుడు ఆ లక్షణ కుమారుడున్నాడే ఆయన సమరథుడు సమరడు సమరసుడు ధారుడు సమరసుడు అతిరథోత్తముడి కృపుడు ఆ అతిరథుల్లో అగ్రేసరుడు అతిరథ ఆది కృపాచార్యుడు సమరథుడు ఆయన సమరథుడు అశ్చామగా దీవితో పొందగు వాడు వర పుట్టినటువంటి వాడు మహాపురుషుడు అశ్చామ ఉన్నాడే అర్జునుడితో సమానుడు వీధికన ఈ భూలోక సంచారు ఎవరు లేరు సమానుడు జగత్తులో ఎవరు లేరు అతిరథోత్తముడు ద్రోణాచార్యుడుచార్యులు వారు అతిరథోత్తముడు అతిర శ్రేష్ఠుడు విలుకాండ్రకెల్ల గురుడు అవతల ఉన్న పాండవ పక్షములో ఇట ఇటు మన పక్షములో ఉన్న విలుకాండ్రకందరికి గురుడు నీకెంత మన నీకు హితుడు కాబట్టి అతను పేర్చినాడు అంటే విజృంభి నశించుకోగలుగు అర్చను పైగొంది నతని నోలేయడో వృద్ధు ముసలివాడు అని భావించడానికి వీళ్ళే సుమా ఇద్దరంగమునందు మహోత్సాహం కలిగినటువంటి వాడు కానీ అర్జునుడి మీద మాత్రము ఆ అర మీడిచ్చి వ్యక్తముచ్చడు సుమా చేత చిక్కువర కలిగినటువంటి అక్క విలుగాడు ఆ ద్రోణుడు పాటు మీ రాజ్యముల ఎందుకు ప్రాణములు దాటుకునే పని లేదు దోణులతో సమానుడు జగత్తులో ఎవరూ లేదయ్యా అతిరథుడు వాక్లికుడు బాక్లికుడు అతిరథుడు అతని ఎంత ఆత్మజుడును విశ్వత శక్తి సోమదత్తు అతని కుమారుడు సోమదత్తుడు కూడా అలాగే అజిరథుడు అసలు యుధుడు సమాధ బయుధుడు నాడే వాడు సమరథుడు అనుమాన శక్తి భగదత్తు సమరథుడు రాగ్యోతి ఉన్నాడే భగదత్తుడు అతను సమరథుడు గజపు నెక్కి తానే కయ్యమైన నెత్తు మీది ఇందుబోలే ఆ ఏనుగు మీద కూడా ఎక్కి యుద్ధం చేయగలడు అతను దేవేంద్రుడు కదా ఐదావణ మీద చేతుడు నీకు ప్రేమపాత్రుడు వండు పుత్రులతో పక్కకు నిన్న సొలుగున రద్దులు ఒలుకు నెట్టి రాధాసురథుడు ఆ ఎల్లప్పుడూ ఆ పాండవుల మీదకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడే అట్టి కరుడున్నాడే అర్థరథుడు కొండలములు కవచం పోవట కారణముల వీరు వీటికి కృప పెద్ద పరశురామము వీని అత్త వీయమ్ము చెరచే వీడు పాక్తు మాక్కొని పామానమ్ము ప్రాణములను తనకు దొమ్ముగా దక్కించు బనగలేమి ఎందువల్లు అంటే కవచకుండములు తరువాత పరశురాముని యొక్క శాపం గగిలింది ఆ కారణం చేత అర్థ విద్యంతా నశించిపోయింది ఆ అందువలన అనుడుకురుడు ఎట్ల కని కందోయడు పాదన్ వినుమే మరియు రెండు అంటే సపోర్టే ఆ రెండును దోణాధ్యాయుల అంతే అంతే అంతే అర్థరథుడే కనుడు ఎందువల్ల అంటే పారిపోతాడు అంటే ఉండడు పారిపోతాడు తరువాత ఏమది ఉండు ఆ ఇద్దరు ఏమరి పాట ఉన్నది వాడికి ఆ కారుణం చేత ఆ తాతగారు చెప్పినట్టుగా అర్ధరథుడే సుమ కరుడు అన్న ఆట వినందుకో ఆ ఎవరైపోయిన వి క్రోధం చేతములు అలా క్రోధముతో ఏమంటాడు వీట్లేనింటిన దీన నీవు గన్నది గలదే ఆబో నన్ను అర్ధరథుడు అని అన్నావే అంటే నిన్ను పెద్దలు చేసి ఆ దురోధనుడు ఏమో చెప్పవలటము నీవేమో నీ ఇంత వచ్చినట్టుగా నన్ను ఏమి తక్కువ చూచిడున్నావో చెప్పవయ్యామ్ సహించిపోదు ఆ ఎప్పటికప్పుడు నన్ను చచ్చదే నీ పని కానీ దుర్యోధను మొహం దూచి నేను ఊరికే పోవలసి వస్తూ ఉన్నది పొత్తు నాకు చూడ అర్థరథుడీ నరయా ఈని కాయకు మాటలి ఎక్కువ తగ్గు అంతలకు మేధి నేషలకు నానక బల్బుటాకా ఇప్పుడిని నమ్మవచ్చునటయ్యా హితుడు అని చెప్పి నమ్మకూడదు ఎందువల్ల అంటే ఇదిగో వీరి కాసులు నేను చెబుతూ అని చెప్పి పెద్ద పెద్ద వారిని అంతా తక్కువ చేసి తన నోటికి వచ్చినట్టు చెప్పి వారి అందరి మనస్సులు కలంగిపోయేటట్టుగా పుండు పడేటట్టుగా చేస్తూ ఉన్నాడు ఆ దుతరాక్షుని కిన్ని ఆ దుర్యోధుని కిన్ని వారు ఎలా చెప్తే అది మంచిది అని నమ్ముతూ ఉంటారు కానీ ఏమన పెద్దలాదుల కానీ పెద్దలాదులు అని ఏమంటాం మనం అంటానికి వీల్లేదు వారు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉన్నారు కానీ ఈ భీష్ణుడు మాత్రం ఒత్తి కబటి అన్నాడటోధన దుర్యోధుని నువ్వు చేయమంటాడు కజబపు తప్పిని ఎదుట కర్చబు మాటల కేలయొత్తుది దుర్జనుడైన శాంతన దొర్బల మేటికి ఆ అదేకమంది రాజులు అందరినీ కూడా ఈ యొక్క క్లాసు చెబుతాను అని చెక్క దించినాడు కనుక ఈ శాంత నోడు వద్దు ఈడు వర్చితుడైనట ఎంత బాయవే అచ్చల పక్షపాటి తదాలము కనుక ఈ బీకుడు ఒక్కడు లేకపోయినందు మనకు వచ్చినటువంటి యొక్క భంగమేమీ లేదు అర్జున పక్షపాతీ యుద్ధ రంగమునందు ఆ విడిచి కపటం విడిచి చేయడు సుమంగా విండ్రుగా ముప్పి నోదికి నదవినట్టు పొలుకు వెడకుల మాటలు పాటియగునే ఆ పెద్దలు అంటే కొంతకాలం గడిచిపోయి అనుభవం వచ్చినటువంటి వారు పెద్దలు అంతేగాని ఈ ముసలివాడికి ఎన్ని ఎన్ని సంవత్సరాలున్నాయి నాలుగు వందల సంవత్సరాల వాడు వీడు నాలుగు వందల సంవత్సరముల ముది మది తప్పినటువంటి వాడయ్యా మనసు కూడా పోయింది ఓసారి ఉండదు ఓసారి పోతుంది తనకు ఇట్లాంటి వాళ్ళ మాటలు పాటించకూడదు సుమా కొంత అనుభవం ఉండి మధ్య ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు మాటలు ఆ పాటిగా చేసుకోవాలి కాని అది ఇలాంటి ముసలి మాటలు అంటే భీసుడేమంటాడు కరునకు నా తుబలము జలము ఇది రాస్త శస్త సంపద విను పోయి నీ గురుడు భాగము చే నా మొసలి తనవేమిటో నీ పొడుచు తనవేమిటో నీ గురుడు ఉన్నాడే నీకు శత్రవిద్య గొడపనటువంటి పరసు రాబిని పోయి అడగవయ్యాంగు భూమి నాకెదిన వారు పెక్కెడు మయురో ఎరుగు జగంబో ఆ నా ఎదుటబడి రాజులంతా ఏవైపోయినారో జగత్తున గందరికీ తెలుసు నా ముదిమి కుమారసయం వరుస విజయం ఏమిటో నీ పోరం ఏమిటో రేపు అర్జునుడు చెబుతాడయ్యా అనుమానం చెప్పుకోనవలసినే ఆ అనుమానం లేకుండా నీవు మాట్లాడిన మాటల వల్ల నా సంగతి నేను చెప్పుకోవలసి వచ్చింది ఇప్పుడు నీవు మాట్లాడిన మాటలను బట్టి నేను మాట్లాడవచ్చు వచ్చింది కానీ నన్ను నేను చెప్పుకోకూడదు నీవు చేటు వాటిల్ని కౌరగొలకు మంచి పంట సక్కనగుమో కార్యము ఖడ్గమునూ నీ నెట్టినమెట్టినాడు సుమాధుర్యోధనుడు ఆ కారణం చేత నీవు నడిపించావు ఇదంతా నీ మూలకంగా ప్రార్థించింది మా కోటి వాళ్ళము ఏమి చేస్తే మాత్రము దాన్ని చేర్చగలము పోతబొత్తడు ఎత్తి చోటే నాకు గాథని సైదించిన్న ప్రతి మోహకుండు నా తల మీద పెద్ద భారం పెట్టాడు సుమా దుర్యోధనుడు సర్వ సైన్యాధిపత్యమని కట్టి నా నెత్తిని పెట్టాడు వరు ఆ కారం చేత సహించి వచ్చింది సుమా లేకపోతే ఈ మాటలు మాట్లాడినందుకుని తల దరికే వాటి అని ఆడి ముఖం గంట పెట్టుకో అన్న సరనీసూను దిక్కు ముఖం వయసు తరపలికి ముఖము గంటు పెట్టుకొని చెన్నపుచ్చుకున్నా ముఖాన్ని చెన్నపుచ్చుకొని ఆ మాట్లాడలేదు మాట్లాడకపోతే అయ్యోధనుడు అంగరాదు మీరిద్దరు నొక్కలే పరంపడే పని సక్కం చేసిగాక మీరు తీరవ మాటలేని పొదివి పలికి కనుని దర్ని చూచి మీరు మహాపురుడు మహా బలవంతుడు ఈ పక్షం మీరు ఈ ప్రకారంగా ఒకరిలో ఒకరికి దగా పెట్టుకొని కలిగించవచ్చున నన్ను పూర్తి అయినా మీరు పొదివి పలికి పాండవ పక్షం తారతరువాడయ్యుట్టించిన ఆ ఇక పాండవ పక్షములో ఉన్నటువంటి యొక్క యోధన విషయం ఏమిటో అది కూడా చెప్పండి అన్నాడు ఎక్కనియేపు నక్షతల చెప్పిన కన్ను మనసు మీ చెను ఎరుంగనాగుని గునిదియే పని చెప్ప నడువను ఆ గోంగా పాండవ